ఉన్నతమైన కాలంలో కూడా అనుకూలమైన కాలంలో కూడా భగవన్ నామస్మరణ చేయని వాడిని మనం ఒక కేటగిరీ కింద లెక్క ఎవరు వాళ్ళంతా పశువుల్యులు పోవడం అంత ఎందుకని దానికి తెలియదు శరణవరాత్రులలో ఇలా చేయాలని పశువుకి తెలియదు శరణవరాత్రుల్లో ఏం చేయాలో తెలిసిన మనిషి అట్లాగే అనేక నవరాత్రులు వస్తాయి వసంత నవరాత్రులు వస్తాయి వసంత నవరాత్రులు ఏం చేయాలో తెలిసిన ఇట్లాగా మానవుడు పన్నెండు నెలలలో ఎవరు ఏ కాలంలో ఆ విశేషమైన కర్మాచరణ ఏం చెయ్యాలి మాఘమాసంలో ఏం చేయాలి కార్తీక మాసంలో ఏం చేయాలి ఇప్పుడు ఏ పశువులైనా వెళ్ళి సముద్ర స్నానం చేయగా చూసారా మీరు మనవులు ఒక్కడే వెళ్ళి సముద్ర స్నానం చేస్తారు ఏ పశువులైన వెళ్ళి నది స్నానం చేస్తాయా చెయ్యో మనం తోలితే తప్ప వెళ్ళం నదికి సో జాగ్రత్తగా గమనిస్తే ఈ వివేకం లేనటువంటి వాళ్ళందరినీ పశు తులి కింద లెక్కేస్తారు మన కర్మాచరణలో అందుకని నిత్య కర్మాచరణ నైమిత్తిక కర్మాచరణ విశేష కర్మాచరణ మూడు రకాలైన కర్మాచరణలు ఉన్నాయి ఈ విశేష కర్మాచరణ కనీసం చేయనటువంటి వాడు పశుతుల్యుడు అనమాడు కనీసం విశేష కర్మాచరణ అయినా చేయాలి శ్రీరామనవమి నాడు ఎలా ఉండాలో అలా ఉండాలి అంతేగాని శ్రీరామనవమి నాడు నేను భిన్నంగా ఉండాలి మహాశివరాత్రి నాడు నేను అర్జెంటుగా నేను ఏదైనా సరే నాలుగు కాళ్ళు ఆరు కాళ్ళు తినకపోతే నాకు మహాశివరాత్రి వెళ్ళదన్నాడు అనుకోండి ఎక్కడో సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ హిజ్ డెవలప్మెంట్ అంటే వికాసం శారీరక వికాసమే వికాసం అనుకోవడం సత్యం కాదు మనో వికాసం బుద్ధి వికాసం ప్రజ్ఞా వికాసమే వికాసం ఈ ప్రజ్ఞా వికాసానికి సంబంధించింది ఆకాశం ఇది బాగా గుర్తుపెట్టు ఈ ఆకాశం అనే ఆవరణ దాటాలనుకున్న వాళ్ళకే ఈ ప్రజ్ఞా వికాసం కావాలి ఆకాశం అనే ఆవరణ దాటాలనుకోని వాడికి ప్రజ్ఞతో పని బుద్ధి వికాసం సరిపోతుంది జాగ్రత్తగా గుర్తుపెట్టు ఏమండి మీరు ప్రజ్ఞ ప్రజ్ఞ అంటారు చైతన్యం చైతన్యం అంటారు ఆత్మ ఆత్మ అంటారు ఎక్కడ ఉంటుందండి అది అది ప్రజ్ఞతోనే నిర్ణయం అవుతాయి అవి అంటే బుద్ధి వికాసం ప్రజ్ఞా వికాస స్థాయికి ఎదగాలి ఎదిగితేనే ఆ నిర్ణయాన్ని అనుభూతి ద్వారా పొందవచ్చు అనుభూతి ద్వారా పొందవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వవ్యాపకమై ఉన్న దానిని అనుభూతి ద్వారానే పొందవచ్చు కానీ దాన్ని ఒక పదార్థంగానూ ఒక పరిణామంగానూ ఒక ప్రయోజనంగాను నిరూపించలేదు ఇదయ్యా బాబు సర్వ అన్న శబ్దాన్ని చెప్పాలి అంటే ప్రజ్ఞా వికాసం దాకా వచ్చినటువంటి వాడే సర్వము అనే నిర్ణయాన్ని పొందగలుగుతాడు స్థితప్రజ్ఞుడు ఎందుకు అవ్వాలి మానవుడు స్థిత ఎందుకు అవ్వాలి సర్వమును తెలుసుకొనుటకు సర్వము తానగుటకు సర్వమును తెలుసుకొనుటకు సర్వము తానగుటకు ప్రజ్ఞతో మాత్రమే వీలవుతుంది మిగిలిన దేనివల్ల వీలు కాదు అసాధ్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ పూర్వం ప్రతి వాళ్ళ ఇళ్లలో ఆవులు ఆవు కనేటప్పుడు పాపం పడే కష్టాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నటువంటి తల్లులు ఎంతో మంది ఉన్నారు ఇప్పటికీ కూడా ఆవు ఈనుతున్న సమయంలో ఆవుకు ప్రదక్షిణం చేస్తే భూమండలానికి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని సనాతన ధర్మం మన సాంప్రదాయంలో చెప్పింది ధర్మాచరణ ఏమిటి ఇందులో రహస్యం అందులో తనను చూసుకోవడం రావాలన్నమాట ఆ వ్యాపక ధర్మాన్ని పొందగలగాలి ఆ ప్రజ్ఞాస్థితిని పొందాలి ఇదే ప్రదక్షిణం గురించి వినాయక చవితిలో వస్తుంది భూమండల ప్రదక్షిణం చేయాలంటే తల్లిదండ్రుకి ముమ్మారు ప్రదక్షిణం చేస్తే మూడు సార్లు ప్రదక్షిణం చేసినట్టే ఏమిటి ప్రదక్షిణంలో సూత్రం అంటే ఎవరికైతే నువ్వు ప్రదక్షిణం చేస్తున్నావో ఎవరినైతే ఆధారంగా పట్టుకున్నావో వారికి నీకు అభేద స్థితిని కలిగింపజేసేది ప్రదక్షిణ వెరీ వెరీ ఇంపార్టెంట్ భారతదేశంలో గొప్ప ప్రయోగం అంటే అనేక రకాలైనటువంటి మొండి సమస్యలకి ప్రదక్షిణే ఉపాయం పూర్వం ఆయుర్వేదం డాక్టర్ గారు చేతిలో మంది పెట్టేటప్పుడు అమ్మా పొద్దున పూట శివాలయానికి వెళ్ళు సాయంత్రం పూట విష్ణు ఆలయానికి వెళ్ళు అని చెప్పేవారు కొంతమందికి కొంతమందికి పొద్దున పూట విష్ణు ఆలయానికి వెళ్ళు సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళు అని చెప్పేవారు అర్థం ఏది కాదు ఎందుకని వీళ్ళకేమో పొద్దున పూట శివాలయానికి వెళ్ళమంటాడా వాళ్ళకేమో పొద్దున పూట విష్ణు ఆలయానికి వెళ్ళమంటాడ రహస్యం అక్కడ చాలా విషయం ఉన్నారు తెలుసుకోవాలి చాలా చాలా జాగ్రత్తగా ఇంకా ఏం చెప్పేవాడు అమ్మా నువ్వు కొద్దిగా పదకొండు ప్రదక్షిణలు చేయమ్మా రోజు అని ఒకడికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయమని ఒకడికి ఇలా చెప్తారన్నమాట ఏమిటి ప్రదక్షిణలో రహస్యం వాడి మనో బట్టి వాడి శరీర వికాసాన్ని బట్టి వాడి భౌతిక ధర్మాలను బట్టి వాడి మనోధర్మాలను బట్టి జాగ్రత్తగా గమనించేవారు అనమాట ఈ ప్రదక్షిణ అనేది గొప్ప ప్రయోగం జాగ్రత్తగా గమనించాలన్న ప్రదక్షిణ ఎందుకు చేయమంటున్నారంటే ఏ ఆధారం అయితే ఉందో ఆ ఆధారంతో నువ్వు అభేద స్థితిని పొందాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ శివాలయంలో చండీ ప్రదక్షిణం అని ఒడ్డుకున్నాను ఈ చండీ ప్రదక్షిణ కనుక ఒక్కసారి చేస్తే శివ దర్శనం కలుగుతుంది ఒకసారికే శివదర్శనం కలిగేస్తుంది అని శివ సూత్రాల్లో రాయబడింది నేను గంగానది ఒడ్డున ఒక శివాలయం ఉంది మా అమ్మమ్మ గారు చనిపోయినటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళారు వాళ్ళంతా వాళ్ళ కార్యక్రమాల్లో ఉన్నారు అక్కడ శివ శివదర్శనానికి వెళ్ళే సరే చండీ ప్రదక్షిణం చేశాను అప్పుడు గుర్తుకొచ్చింది ఈ ప్రదక్షిణం ఓ ఇదేదో చూద్దాం మనం ప్రయోగిత్య చూద్దాం ఈ ప్రదక్షిణం సత్యం అయితే మనకి బోధపడాలి కదా మనకి శివదర్శనం కలగాలి కదా